బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో ప్రేర్ ని స్టార్ట్ చేసుకున్నాము ఈ రోజు కవిప్ ఆరాధనలో జాయిన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లోడ్ ప్రేర్ ని స్టార్ట్ చేసుకునే ముందు ప్రార్థనతో స్టార్ట్ చేసుకున్నాము దీపాస్టర్ స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు ప్రైజ్ లాడాక ప్రైజ్ లోప్రస్ అందరికీ ప్రాధాన్య చేసుకున్నాం కండి మూసుకుంటే పరిశుధ్ర ప్రేమల దేవా కృపణ తండ్రి దేవాయేశువ ప్రభానికి లెక్కలిన వందనాలు కృతజ్ఞతాస్తు తెలు స్తోత హళ రజ పరిషుద్ర బగు సర్వశక్తి మంతుడ సర్వాధికారి వందనాలు తండ్రి జీవం కలిగిన దేవా నీకే వందనాలు తండ్రి అల్ప ఓ నీకే వందనలు ప్రభ సర్వశికథ వందనాలు తండ్రి దేవాయశు ప్రభ స్తు మైమా గణత ప్రభావ ప్రభ యుగ యుగాలకి మీకే చెలును గాక యొక్క రజ నీ శక్తి అవుతున్నారు తండ్రి మీరు మా కొరకు రానయ్యి ఉన్నారు తండ్రి దాన్ని నీకు వందనాలు తండ్రి దేవా ప్రభా మరి నొక్క పరిచిద్ధితులు ప్రభా మందరిని ముద్రించుకునే ప్రభా నీ యొక్క సన్నదికి నడిపిస్తున్నందుకు నీకు వందన ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవాయసు ప్రభా మరి యొక్క సమయంలో ప్రభా ప్రార్థిస్తున్నగా తండ్రి నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి తండ్రి దేవాయసు ప్రభా మరి ప్రతి బిడని సన్నదికి గాలం మూసుకొని లాక్కరండి ప్రభా దేవాసు ప్రభా నీ యొక్క జీవమైన వాక్యం ప్రతి వినాల్సిందే ప్రభా ఇవి చివర్ కాబట్టి ప్రభా ప్రతి యొక్క వాక్యం సరిగా నడుచుకోవాలి ప్రభ ఎవరు కూడా పెంచబడకపోవడానికి వీలేదు ప్రభా ప్రతి ఆత్మనే నేను సరిదికి నడిపించండి ప్రభా సాయపడమని ప్రార్థిస్తాం తండీ దేవ మా గైడెన్స్ అని గ్రహించండి ప్రతి రోజు కూడా ప్రభా నిన్నుతించి నిన్ను ఆరాధించి అనేకులకు నేను నీటించకని మేము ప్రకటింప చాలండి ఆ విధంగా మా అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తాం తండీ దేవా యజ్ మరి ప్రతి దాంట్లో ఆసక్తి కలిగి మేము ముందుకు నడవాలని ప్రభా యొక్క వాక్యంలో తండీ కాబట్టి ప్రభ ప్రతి బిడ్డతో మీరు దర్శించండి మాట్లాడండి దేవా యశ్వ్రభ రాణి లేని పరిస్థితిలో ఉన్న ప్రతి బిడని కృపలో జ్ఞాపకం చేసుకుని వరదంతా కూడా ప్రభాని సరికి నడిపించండి ప్రభ దేవాశు ప్రభ మరి పాటల ద్వారా మైమి పొందండి వాకు మీరు మాతో మాట్లాడతండి ప్రతి హృదయ మీరు మాట్లాడిన ప్రభ మేము చరిదిద్దుకొని ప్రభా అనేకులకు కూడా ప్రభ మేము సాక్షిగా నిలబడేలాగా సాయపడమని ప్రార్థిస్తాం తండ్రి దేవని యొక్క నడిపింపు దయచేయమని ఆది అంతా మీరే నడిపిస్తారని యేసుక్రీస్తు నా ముందు ప్రార్థిస్తాం తండ్రి సిస్టర్ థ్యాంక్ సిస్టర్ గాడంధకారములు నే నడచిన వేలలో గాడంధకారములు నే నడచిన వేలలో కంటి పాపవలెనన్ను కును కాక కాపాడును కంటి పాపవలెనన్ను ను కాక కాపాడును ప్రభువైన ఏసునకు జీవితమంతా పాడుదం ప్రభువైన ఏసునకు జీవితమంతా పాడుదం జిడియను బెదరను నాయసునతునుండగా జడియను బెదరను నా ఈసు నాతో నుండగా మరణపులోయలలో నేనడిన వేలలో మరణపులోయలలో నేనడిన వేలలో నీ దోడ్డు కర్రాయూ నీ దండము ఆదరించును నీ తోడ్డు కర్రాయు నీ దండము ఆదరించును నా గిన్నె పొలుచున్నది శుద్ధాత్మతో నిండెను నాగి నొలుచున్నది శుద్ధాత్మతో నిండెను జెడియను బెదరను నా ఈస్తునతో నుండగా జడియను బెదరను నా ఈస్తునతో నుండగా అలలాతో కొట్టబడినా నా బలు నేనుండగా అలలాతు కొట్టబడినా నావలు నేనుండగా ప్రభు ఏ సుకృపణన్ను విడువాక కాపాడును ప్రభు ఏ సుకృపణన్ను విడువా కపాడెను అభయామిచి నన్ను ఆదరికి చేర్చెను అభయామిచి నన్ను ఆదరికి చేర్చెను జడియను వెదరను నా ఈసు నాతో నుండగా జడియను బెదరను నా ఈసునతో నుండగా పర్వతాంలు తొలగినను మేటలు తతరిల్లినను పర్వతాంలు తొలగినను మేటలు తతరిల్లినను నీ కృపలను విడువాదు నీ నిబంధన తొలగాదు నీ కృపణను విడువాదు నీ నిబంధన తొలగాదు నీ నీతి సమాధానములే నన్ను నడవజయను నీ నీతి సమాధానములే నన్ను నడవజయను జడియను బెదరను నాయ సునతో నుండగా జిడియను బెదరను నాయ సునతో నుండగా గాడాకారములు నేనడిన వేళలలో గాడాకారములు నేనడిన వేళలలో ప్రభు ప్రభువేసు నన్ను నన్ను ప్రభువేసును నన్ను విడువాక కాపాడును అభయామిచి నన్ను ఆదరికి చేర్చును జడియను బెదరను నా యేసు నాతో నుండగా జడియను బెదరను థ్యాంక్ యూ సిస్త ప్రేస్త్రాడ్ అందరికి ప్రేస్తరాడు ప్రేజ్ రా బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్గే దేశ నా జీవిత కాలమంత నిసేసు నా జీవిత కాలమంతి పేద ఏ నడి చేసుతో గారి పేదం ఏసుతో నడి పరమును చేరగానే వెళ్ళేదా పరమును చేనే వెళ్ళేదాను పువను సాగేదా నిసాగేదే సునితో నీవిత కాలమంత నిసాగేదే సునీ నా జీవిత కాలమంతా వెనుక శత్రువులు వెంటాడినను వెనుక శత్రువులు వెంటాడినను ముందు సముద్రము ఎదురు రచినో ముందు సముద్రము ఎదురు రచినో మోషేవల సాగేదా నా జీవిత కాలమంత నేసేదాయో నా జీవిత కాలమంత మూ నీ రించి నాక పుష్ మ నందరించిన కటిల రాళ్ళతో హింసించిన కటినులరాళ్ళతో హింసించిన శివను మనసగద నిసే సునీతో నీవిత కాలమంత గే సు నా జీవిత కాలమంత వ్రతకుట క్రిస్తే చావైనా మేలే వ్రతకూట క్రిస్తే చావైనా మేలే క్రిస్త కథ సాక్షి గా మిస్త సాక్షి గా మ సాగేదా నెసా గేదే సునీ నా జీవిత కాలమంతేదే సునీ నా జీవిత కాలమంత ప్రెజ్ లో పరిశుద్ధగా ప్రేమ వెలిగిన మా ప్రియపర్లో కూర్చోండి మీ సయా మీ నామానికి ఎంతో వందనాలు స్థితి చూసుకొస్తున్నారు ప్రభా తండ్రి గడిచిన కాలం అంతా మీ ఉచితైన కాల్చి మీకు ఎంత వందనాలు ప్రభావ తండ్రి తినీ ప్రభా మరి ఒక సమయాన్ని ప్రభా అయ్యా మీ కాల్స్ అన్ని గమడానికి మీకు ఎంత వందనం తండ్రి ఇప్పటి వరకు పాత్రలో మీ రెండు మహిళ పొందినందుకు మీకు ఎంత వందనం ప్రభా తండ్రి ఇంకోనైనా వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా కానీ ఇంకోనైనా మా మధ్యలో తండ్రి మాతో మీరు నడిపించండి తండ్రి ఎక్కడా కూడా సొంత ఆలోచనలు సొంత తలంపులుగా కాకుండా ఆధారపడటానికి పడటానికి చెప్పిన గురించి కానీ తెలిసే శక్తి కలిగి నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమె పరిస్థితులు దక్షిణంలో చెప్పబడినట్టుగా మనం మరి ఈ దిన దుఃఖకరమైనటువంటి దినాలలో చుట్టుచవరి దినాలలో మనం ఉండి ఉండగా ఒకసారి మనకు జరిగేటువంటి పరిస్థితులను సందర్భాలని జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటే మరి ఎక్కడా కూడా దేవునికి కానీ మనుషులకు కానీ విధేయత లేని పరిస్థితులు అంతేకాకుండా ఆ ఎక్కడా కూడా అంటే ఫెయిర్నెస్ అనేది మాత్రం కనపడిన దినాలు పరిస్థితులు గమనించినప్పుడు ఎప్పుడైనా మనకి ఏమనిపిస్తుందంటే ఆ ఈ కృతజ్ఞత లేని పరిస్థితులు లేకపోతే భయం భక్తి పరిస్థితులు లేదంటే చిన్న వాటిల్లో కూడా ఇక నమ్మకత్వం లేని పరిస్థితులు వీటన్నింటినీ ఆ కొంత విసుగు విరక్తి కోపం అనేది కలుగుతుంది అయితే ఈ ఈ పరిస్థితుల్లో ఈ సందర్భాల్లో మనం ఆ కోప్పటం అనేది మానవ సహజం మానవ మానవుని యొక్క సహజంగా మనం ప్రవర్తుందనుకోవచ్చు కానీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం దేవునికి కూడా మరి ఇలాంటి మనస్తత్వే కలిగి ఉందేమో మనుషుడి మీద అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా దేవుడిని దేవుడు ఏం చేశాడనంటే ఆయన ఈ లోకాన్ని ఎంతో మంచిగా ప్రేమించి తనకున్నటువంటి ఒకే ఒక కుమారుడిని ఈ లోకానికి అనుగ్రహించారు ఎందుకు అనంటే మనిషి ఎంత విధేయతతో ఉన్నా ఎంత కోపంతో ఉన్నా ఎంత భక్తి జీవితం లేకపోయినా ఎంత నమ్మకత్వం అనేది లేకపోయినా దేవుడు ప్రేమిస్తున్నాడు ఇది మనిషి గొప్పతనం కాదు కానీ దేవుని యొక్క గొప్పతనం మనం ఎదుటి వాళ్ళ మీద ఇప్పుడన్నా గమనిస్తే మనం ఎదుటి వాళ్ళని ప్రేమించకపోయినా ఎదుటి వాళ్ళని పలకరించపోయినా ఏదైనా సందర్భాల్లో అనుకోకుండా ట్రైన్ లో కానీ ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు తినేటప్పుడు తాగేటప్పుడు పక్కన వాళ్ళకి ఖచ్చితంగా ఆఫర్ చేస్తా ఉంటారు వీళ్ళు రిజెక్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు పర్వాలేదండి తీసుకోండి అయితే పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఎవరికునే భయం వాళ్ళు రిజెక్ట్ చేసినా కానీ ఇవ్వటం అనేది ఉంది చూసారు ఆ గుణం మన దేవుని దగ్గర నుంచి వచ్చింది తర్వాత వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళకి ఆ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ ఆ గుణగనాన్ని నేర్చుకోవటం కానీ వాళ్ళ పెద్దల దగ్గర నుంచో లేకపోతే బైబిల్లో నుంచో నేర్చుకున్న విధానం ఉంటుంది దేవుడు కూడా ఈ లోకంలో మర్యాద అనేది మంచి అనేది మనిషిలో ఏమాత్రం లేకపోయినప్పటికీ మనిషి గతంలో చేసినటువంటి తప్పులను గతంలో చేసినటువంటి పాపాలను గతంలో ఉన్నటువంటి ఆ శాపాలను వీటన్నిటిని బట్టి దేవుడు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోకుండా తనకున్నటువంటి ఒకగానొక కుమారుడిని ఈ లోకానికి పంపించారు ఎందుకు అని అనంటే ఆ ఈ లోక బా భారం అంతా కూడా ఆయన భుజాల మీద మోయబడి ఉంది కాబట్టి కాబట్టి నిరంతర మనం దేని గురించి ఏంటంటే ఆయన గురించి మనం ధ్యానించుకుంటూ ఉంటాం ఆ ప్రేమను గురించి ధ్యానించుకుంటూ ఉంటాం క్రిస్మస్ అనంటే ఆయన ప్రేమను గురించి ఆయన మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు తండ్రిగా ఎంత బాగా ప్రేమించారు కుమారుడిగా ఎంత బాగా ఆ ప్రేమిస్తున్నారు అనేటువంటి విషయాలను గమనిస్తాం ఇక్కడ వ్యవహాన్ రాసిన మోహన్ రాసి వార్త మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని కనుక చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంతో ప్రేమించాడంట దానికి ఏమన్నా ఎత్తు కానీ లోతు కానీ ఆ ఎత్తు దానికి సంబంధించి ఎటువంటి హద్దులు లేవు కొలతలు లేవు కొలమానం లేదు కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఈ లోకంలో ఏముంది మనుషులే ఉన్నాడు మనుషుల్లో ఏముంది పాపం ఉంది మనిషిలో ఏముంది దేవునికి అసహ్యమైన ప్రతీది మనిషిలోనే ఉంది ఈ సృష్టిలో లేదు ఈ సృష్టిలో దేని మీద దేవుడు అసహించుకోలేదు ఈ సృష్టిని దేవుడు ఏ రోజు అసహించుకోలేదు కేవలం మనిషిని బట్టి మనిషి ప్రవర్తన బట్టి సృష్టికి కూడా పనిష్మెంట్ అనేది లేకపోతే ఆ శాపం అనేది వచ్చిందేమో కానీ దేవునికి ఎక్కడా కూడా సృష్టి మీద కోపం అనేది లేదు కాబట్టి చూడండి దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా తన ఆయన తన అద్వితీయ కుమారుని కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్టు ఆయన అనుగ్రహించను లోకంలో తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఈ లోకంలోనికి పంపించలేదు ఎందుకు ఈ లోకానికి ఎందుకు ఏదో ఒక ఒక కోపానికో లేకపోతే ఈ మనుషులు మొత్తాన్ని మీద రాజ్యం వెళ్ళడానికో మనుషుల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికో మనుషులు చూసేటువంటి చేసేటువంటి తప్పిదాలని పాపాలని వాటిని లెక్క పెట్టడానికో లేకపోతే వాటిని చూసి సహించలేని పరిస్థితితో ఆయన ద్వారా ఒక రక్షణ అనుగ్రహించడం కోసం ప్రతివాడు నసింపక నిత్య జీవం పొందటానికి ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు ఎందుకు అని ఈ లోకాన్ని మనిషిని అంతగా దేవుడు ప్రేమించాడు ఎవరు చేయలేని సాయం ఎవరూ ఇవ్వలేనటువంటి గిఫ్ట్స్ దేవుడు ఈ లోకంలో ఉన్న మనిషికి అందరికీ కూడా అనుగ్రహించాడు చూస్తే తన స్వరూపంలో అన్నిటినీ మనిషిని ప్రస్తుత గురించి ప్రత్యేకంగానే చూశాడు సృష్టి మొత్తాన్ని ఆయన నోటి మాటతో కలుగును గాక అన్నంటే కలిగినది ఆయన ప్రతిదీ చేయించారు కానీ మనిషిని మాత్రం తన పోలిక చొప్పున ఆయన చేతి ఆయన స్వయంగా తయారు చేసి అంతటితో తాక్కోకుండా నువ్వు మనిషిగా తయారైపో అని ఆజ్ఞయించి ఆజ్ఞాపించుకోకుండా ఆయన ఏం చేశారు అనంటే నాసిక రంధ్రాల్లో ఆయన జీవాన్ని ఊదాడంట ఆయన జీవను ఓదటం వల్ల నరుడు జీవాత్మాయను అప్పుడు అంతగా ప్రేమించాడు తర్వాత ఆ ఏదైనా ఆ మనిషి చేసినటువంటి ఆ తప్పిదాన్ని బట్టి దేవుడు కోప్పడి అప్పటికీ కూడా అతన్ని ఇచ్చేలేదు కానీ అతనికి చిన్న పనిష్మెంట్ ఇచ్చి అప్పటి వరకు మరణం అనేది లేని వాడికి మరణాన్ని ఇచ్చి మళ్ళా జీవింపజేసి మళ్ళీ మనిషి ఎక్కడా మరణం ద్వారా పాడైపోతాడో ఎక్కడా మరణం ద్వారా మనిషి దేవునికి దగ్గర కాకుండా పోతాడో అని అని చెప్పి మనిషి మీద ఉన్నటువంటి మరొక ప్రేమతో తర్వాత కాల రోజుల్లో ఆయన కుమారుడిని ఈ లోకానికి పంపించి ఈ మధ్య కాలంలో ఆ మనుషుల కోసం ఎంతో చేశారు ఎంతో చేశారు ఆ మనుషుల కోసం ఆయన చాలా చాలా చేశారు ఎవరు మనుషులుగా మనుషులుగా ఎవరు ఏమి చేయలేనివన్నీ ఆయనే చేశాడు ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయించి అయ్యా నాకు ఇది కావాలని అడిగాడో మనుషులకి యుద్ధాల మీద మంచి విజయాన్ని అనుగ్రహించాడు ఒకవేళ వాళ్ళకి ఆహారం అవుతుందనంటే దేవతలు తినేటువంటి ఆహారాన్ని కురిపించాడు ఒకవేళ వాళ్ళకి ఏదైనా శ్రమ వస్తుంది అని అంటే సముద్రాన్ని మాత్రం సముద్రాన్ని సైతం ఒక రాజమార్గంగా చేసి వాళ్ళని దాటించినటువంటి ఘనత ఎక్కడా కూడా మళ్ళీ వీళ్ళకి ఏదన్నా ఆ ద్వారా కానీ పగల టైంలో కానీ రాత్రి టైంలో కానీ ఇబ్బందులు ఏమి జరక్కోకుండా వాళ్ళకి ఆయన దక్షిణ హస్తాన్ని ఉంచి కాపుగా ఉంచి వాళ్ళని ఎక్కడా కూడా ఇబ్బంది కలక్కోకుండా వాళ్ళ బట్టలు పాడైపోకుండా వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా అంతగా కాపుదలు ఉంచి అంతగా దగ్గరగా ఆయనకు అంతే కద కానీ ఆ మనుషులు ఎక్కడ నశించిపోతారు అని చెప్పి ఆ మోగజ వాటిని వీటిని గతంలో ఇచ్చినటువంటి పాప పాప పరిహారంతో బలుగా మోగజీవాలను కాకుండా స్వయంగా ఆయన తెలుసు మనుషులు ఎలాంటి వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆయన తెలుసు అయినప్పటికీ కూడా ఏం చేశారనంటే ఒక గాను ఒక ఈ లోకంలో పంపించి ఆయన పంపించడానికి ఏంటి అనంటే ఒక కారణం ఉంది ఆయన పంపించడానికి ఆ కారణం ఏంటి అని అంటే కూడా నశించిపోకుండా నిత్య పొందడానికి ఆయన మనకు అనుగ్రహించారంట నశించుకోవడానికి ఇప్పటికీ కూడా స్వార్థకు లోబడక ఇప్పటికి కూడా తెలుసుకోక ఒకవేళ నాకెందుకు నాకు నా దేవుళ్ళు ఉన్నారులే నా దేవతలు ఉన్నారులే అని అని చెప్పి కఠినంగా పెడచేవను పెట్టుకుంటే అది మీ కర్మ ఎందుకు నంటే ఆయన ఒక అవకాశాన్ని ఇచ్చాడు మనుషులు నశించిపోకుండా నిత్య జీవితం పొందుకోవడానికి ఆయన కుమారునిచ్చాడు ఆయన ద్వారానే తప్ప వేరొక మార్గం లేనే ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో మన నోటుతో ఆ పాపాన్ని ఒప్పుకుంటామో అప్పుడు ఏమవుతుంది అని అంటే నిత్య జీవితం అనేది వస్తుంది అంతేకాకుండా ఈయన జీవంలో ఈయన జీవాన్ని గనక మనం తీసుకుంటే ఈ జీవం ద్వారా మనం కనుక బ్రతికించబడితే ఆ దాంట్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి ఆ విధంగానే మన సాక్ష్యాన్ని కాపాడుకునేటట్టు ఉండాలి అందుకు ఆయన ఏం చేశారంటే ఈ లోకానికి మనుషులు పాపాతులుగా ఉండనుగానే ఆయన మనిషిలో గొప్పతనం కాదు కానీ ఇది మనిషికున్నటువంటి ఆధిక్యత కానే కాదు కానీ ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తనకున్నటువంటి ఒక్కగానొక్క ఆయన ఎంతో ఇష్టపడ్డ అద్వితీయమైనటువంటి కుమారునిగా పుట్టిన వాళ్ళని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపు నిత్య జీవితాన్ని పొందుటప్పుడు ఆయన ఈ లోకానికి ఆయన కుమారుణ్ణి అనుగ్రహించాడు అంటే చాలా సందర్భాల్లో ముందుగా చెప్పుకున్నట్టు మనం ఎదుటివాడిని వాళ్ళు చేసే ప్రవర్తనను బట్టి అసహించుకోవటం వారిని దగ్గర రానికపోవటం వాళ్ళని ప్రేమించకపోవటం అనేది సహజంగా చూస్తే మనకు అనిపించొచ్చాము కానీ కానీ దేవుడు అట్లా అనుకోలేదు మనకి మనకి చిన్న చిన్న విషయాలని కంపేర్ చేసుకుంటే మనం ఎదుటివాడి మీద అసహ్యం పుట్టొచ్చాము కానీ దేవుడు తేరి చూస్తే ఏ కోశాన కూడా మెచ్చదగిందిగా కానీ గొప్పగా ఉంచదగిందిగా కానీ మానవుని మానవుని మనుగడ కానీ చరిత్ర కానీ మన్ మానవుని మనస్తత్వం కానీ అసలు ఏ మాత్రం ఎంచదగింది కానే కాదు ఖచ్చితంగా శాపానికి పనిష్మెంట్కి తగవలసిందే ఎందుకంటే వాళ్ళ హృదయంలో పుట్టేటటువంటి ఆలోచనలు కానీ మనిషి చేసేటువంటి క్రియలు కానీ తలంపులు కానీ ప్రతిదీ చెడ్డదే ఏది గొప్పగా మంచిగా చేయట చేయడా చేయడానికి మెచ్చుకోదగింది కానీ కాదు ఒక దేవుని దృష్టిలో కనుక చూస్తే ఖచ్చితంగా శాపగ్రస్తులమైపోవాల్సిందే కానీ ఆ శాపాన్ని ఆ పాపాన్నించి ఆయన తప్పించి ఎంతగా ప్రేమించాడంటే అదగండి ప్రేమ కేవలం ప్రేమ ఏముందంటే ఆ దోషాన్ని కప్పెట్టడమే కాకుండా తన కుమారుని పంపించాడు ఈ లోకంలో సందర్భంలో ఒక క్రైస్తవులుగా ఆలోచిస్తే మనం మనం ఏమి దేవునికి ఇవ్వగలమో అంతగా దేవుడు మన కోసం ఇస్తే అంటే కనీసం మనకున్నటువంటి బిడ్డల్ని దేవుళ్ళు పెంచలేని పరిస్థితి ఆయనేమో ఆయనకున్నటువంటి ఒక్కగానొక కుమారుడిని లోకాన్ని పంపించి ఎందుకు పంపించాడు అని అంటే దానికి ఒక కారణం ఉంది ఆయన ఇన్ని సంవత్సరాలు భూమి మీద బతుకుతారు ఆయన పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి ఆయన పుట్టుక ఈ విధంగా ఉంటది ఆయన స్థితిగతులు ఈ విధంగా ఉంటాయి ఏది కూడా మెచ్చదగిందిగా జనం చెప్పుకోదగిందిగా గొప్పగా ఉండదు అనే అన్ని విషయాలు తెలిసి సాధారణమైనటువంటి ఒక పేదరికాన్ని సాధారణమైనటువంటి ఒక మనిషినిగా ఆయనకి కనీసం పుట్టడా పుట్టేటప్పటికీ పుట్టే సమయానికి సరైన స్థలం అనేది లేకుండా ఆయన మరణం అనేది ఎవరు కూడా ఊహించలేనంతగా ఎవరికి కూడా జరగనంతగా ఘోరంగా జరిగించబడటానికి ఆయన ఇవన్నీ ముందుగా తెలుసు తెలిసినప్పటికీ కూడా ఆయన అద్వితీయ కుమారుడిని మన ఈ లోకంలో మనను ప్రేమించాడు దాని గురించి ఆయన లోకంలో పంపించాడు అయితే మనం మనకున్నటువంటి కుమారుడిని కనీసం ఏ విషయంలో కూడా అంటే ఏ విషయంలో కూడా అనంటే ఏదన్నా పొరపాటున ఏదైనా ఇస్తాను లేకపోతే ఏదన్నా పరిచర్యలో ముందుకు నడిపిస్తాను అనేటువంటి పరిస్థితి ఏ క్రైస్తడిది కాదు ఎందుకంటే వాము నా పిల్లోడు ఏ మంచి ఉద్యోగం చేయాలి నా పిల్లోడు చక్కగా మంచిగా ఏ డాక్టరో లేదంటే బాగా ఆదాయం సంపాదించుకునే వాళ్ళ ఒక మంచి బిజినెస్ చేసేవాళ్ళ గాను ఉండాలని కోరుకుంటారు కానీ నా నా పిల్లోడు సేవ చేయాలి నా పిల్లోడిని దేవుని సమర్పించుకుంటాం అని చెప్పి చాలా విషయాలు బైబిల్లో మనం చదువుకుంటా ఉంటాం చాలా సందర్భాల్లో బైబిల్లో మనం అందరి గురించి మాట్లాడుకుంటాం కానీ అవి మాట్లాడుకోవడానికి కానీ చేతలకు వచ్చేపాటికి అది జరగదు బైబిల్లో చెప్పబడిన దాని గురించి గొప్పగా మాట్లాడుకుంటాం గొప్పగా ఊహించుకుంటాం చెప్తాం కానీ మనకు అది మనకి వర్తించదు మనం అప్లై చేసుకోవడానికి అది దొరకదు కానీ దేవుడైతే అట్లా ఆలోచించలేదు మనిషి కృతజ్ఞతహీనుడు అని తెలిసి కూడా మనిషికి ఎందుకు కూడా ఎక్కడ కూడా విలువ లేదని కూడా సాధారణమైనటువంటి ఒక బుద్ధి మనిషి కోసం దేవుడు తనకున్నటువంటి కుమారుని పంపించాడు ఎందుకు ఆయన ద్వారానైనా ఆయన కార్చిన రక్తం ద్వారానైనా ఆయన ఆయన ప్రేమించిన విధానాన్ని బట్టి అయినా ఆ ప్రేమ వెలకట్టలేదైనా ఇవన్నీ తెలుసుకొని చూసుకొని ఒకవేళ మనిషి ఏమన్నా ఆయన దగ్గరికి వస్తే దాన్ని బట్టి నశింపక నిత్య జీవితాన్ని పొందుకోవడానికి మన్నుడు ఏమైనా దగ్గరికి వస్తాడేమో అనేటువంటి విషయాన్ని ఆయన ఆలోచించి కేవలం దేవుడు మరి మనిషి కొరకే తప్ప మరి ఇంకా ఎవరి కోసం కాకుండా ఆయన కుమార్ని ఈ కేవలం మనిషి కోసం మనిషి రక్షణ కోసమే దేవుడు ఈ లోకంలోకి పంపించాడు తర్వాత రోమికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం గుడి ఐదవ అధ్యాయం చూస్తే రోమికి రాసిన పత్రిక అధ్యాయము ఎనిమిదవ దేవుడు మన ఏడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాప పాపులమ్మై క్రీస్తు మన కొరకు చనిపోయాను చూడండి మనం పాపాత్మై ఇంకా పాప మంచివాడి కోసం ఏమైనా ఇవ్వడానికి ఎవరు వెనకాల ఒక తండ్రి ఏమంటాడు అంటే వరే బాగుపడటానికి నీ కోసం నేను ఏమైనా చేస్తానంటారా ఎంత కష్టమైనా పడతానరా ఎంత ఇబ్బంది అయినా పడతానరా అనే నని కుమారుని హెచ్చరిస్తా ఉంటాడు చెప్తా ఉంటాడు ఒకవేళ నిజంగా వాడు మంచిగా కనుక ఉంటే ఇతను తినో తినకో ఇతనన్ని సాక్రిఫైస్ చేసి ఆ కొడుకు ఆనందాన్ని తీర్చడం కోసం ఇతను అన్ని సాక్రిఫైస్ చేసి ఆ కొడుకు ఆ కొడుకు బాగా ఎదుగుతుంటే చూసి సంతోషపడి దానితో ఇతను తృప్తి గా ఉంటాడు ఒక నిజమైన మంచి బాధ్యత కలిగినటువంటి తండ్రి అయితే అట్లా ఉంటాడు అట్లాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే మనిషి ఇంకా పాపాత్ముడుగా ఉండగానే ఎన్నికకి లేకుండా ఉండగానే చాలా రోతమైన రోతైన దారుణమైన ఎక్కడ మెచ్చదగిన మెచ్చదైన పరిస్థితి కా కూడా మనం ఇంకనూ పాపాత్ములుగా ఉండగానే మన కొరకు తీస్తున్నారు లోకానికి పుట్టడం వేళ అని కా ఈ లోక ఆయనలో ఏ పాపం లేదు కానీ మనిషి కొరకు ఆయన ఈ లోకంలోకి ఒక మరియు మహత్కరమైనటువంటి మనిషి ఈ లోకానికి సాధారణమైనటువంటి మనిషిగా ఈ లోకాల్లోకి వచ్చి మన కోసం మనశాపాల కోసం ఆయన నెల కొట్టబడి చనిపోతాడు ఆ పాటలో చూస్తాం కదా పిండి వలను ఇకబడెను కాల్చబడెను ప్రభు కలవలిలో అనేనని ఆయన పిండి వలె పిసుకబడి కాల్చబడి చిత్రహింసను పొందారు ఎవరి కోసం ఏంటంటే అది ఆయన చేసిన పనేం కాదు ఆయన చేసి ఆయన చేసిన పని ఇది తగును ఆయనకి ఆయన పని చేశారు కాబట్టి ఆయనే భరాయించాలి శిక్ష ఆయనకి న్యాయమే అని అనుకోవడానికి వీల్లేదు ఆయన ఏమీ చేయలేదు నిష్కారణంగా నిష్కారణంగా ఆయన లోకానికి వచ్చాడు కాబట్టి లేఖనాలు నెరవేర్చబడాలి కాబట్టి ఆయన చనిపోయి ఆఖరి వరకు మనిషిని ప్రేమించాడు ఎక్కడ కూడా ఎవరు కూడా అంతగా కొరతున్నా ఆయన అంతగా ఆయన మీద ఉమ్మి వేస్తున్నా అంతగా ఆయన గుద్దుతున్నా అంతగా ఆయన మేకులు కొరతున్నా అంతగా ఆఖరిలో చనిపోయారా లేదని చెప్పి చూసి బల్లెపూరుతో పొడిసినా ఏమి చేసినా మనిషిని ఎవరిని కూడా ఏమన్నా ఎందుకు అని అంత గొప్ప మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన తండ్రి వైపే చూశాడు కానీ వీరి నుంచి వీరి మీద ఎప్పుడు కూడా కోపమైనటువంటి దృష్టితో చూడాల ఎందుకు అని అంటే ఇంకనూ మనం పాపాత్ములుగా ఉండగానే తీస్తున్న మన పాపాల కోసం మరి ఆయన చనిపోయారు అట్లాగే వ్యవహన్ రాసిన మొదటి పత్రిక వ్యవహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన దేవుడు ప్రేమ స్వరూపం దేవుడు ప్రేమ ప్రేమ లేని వాడు ఎరుగడు చూడండి ప్రేమ లేకపోతే వాడు ఎదుటివాడు ఎంత దారుణంగా ఉన్నా ఎంత దుర్మార్గంగా ఉన్నా ఎంత అవకాశవాది అయినా వాడు మన దగ్గర నుంచి అన్ని పొందుకొని నువ్వు నాకేం చేశావు ఏమి ఇచ్చావు నాకు నీకు సంబంధం ఏంటి అనేటువంటి మనస్తత్వం కలిగిన వాడు మన నెల మన ఎడల ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగిన వాడై ఉన్నప్పటికీ కూడా వాడిని కనుక ప్రేమించకపోతే దేవుడి మనం ఎరగని వారమే దేవుడు ప్రేర ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమ అయ్యి ఉన్నాడు ప్రేమ లేనివాడు దేవుడిని పెరుగడు ఓకే మాట ఇక ఖచ్చితంగా స్వైట్గా ఏం చెప్తున్నాడంటే ఒకవేళ ప్రేమించకపోతే ప్రేమ అనేది లేకపోతే ఎంత కఠినమైనటువంటి మాట అన్నా మనతో సాధారణంగానే ఉంటా సహజంగానే ఉంటా మన పైకి చాలా నటిస్తా భయం కలిగిన భక్తి కలిగిన వాళ్ళలాగా నటిస్తా మనం చేసే పని మనం మాట్లాడే మాటను ప్రతిదాన్ని చాలా వంకరగా ఆలోచిస్తూ వంకరగా మాట్లాడతా అది క్షమించరాని నేరం అయినప్పటికీ కూడా వాడు ఎంత దొంగైనా మనతో పాటే ఉండి మన పక్కలో బల్లిప పోట్లో వాడు తయారైన వాడిని అంట ప్రేమించాలంట ప్రేమించకపోతే క్రీస్తు ప్రేమ మనలో లేదు కాబట్టి వాడు దేవుడిని ఎరగనివాడేనంట దేవుడు అంతగా ప్రేమిస్తే దేవుడు అంతగా ఆ హింసను బరాయిస్తే మనం ఎదుటివాడిని వాడి నాటకాన్ని వాడు వాడు చేసే పనుల్ని వాడి అవకాశవాదాన్ని లేకపోతే పైకి మంచిగా ఉంటా తర్వాత క్రూరమైనటువంటి కఠినమైనటువంటి మాటలను అన్నప్పటికీ వాటన్నిటిని మనం సహించేవాడిలాగా వాటన్నిటిని మనం భరించేవాడిలాగా ఉండకపోతే దేవుని ప్రేమ మనలో లేదు ఎందుకు పోయినా ఉంటే ఇదిగోండి కీర్తనలు కీర్తనలు నూట ముప్పై ఆరు నూట ముప్పై ఆరు రెండు కూర్చుని చూడండి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండను ఆయన కృప నిరంతరం ఉంటుంది దానికి ఏమి ఒక వర్షాకాలం ఉన్నట్టు ఎండాకాలం ఉన్నట్టు చలికాలం ఉన్నట్టు ఆయన ఆయన ఈ కాలంలో మాత్రమే అందుబాటులో ఉంటాడు ఈ కాలంలో మాత్రమే ప్రేమిస్తాడు ఈ కాలంలో మాత్రమే మన ప్రార్థనలు ఆలకిస్తాడు ఈ కాలంలో మాత్రమే మనం ఆయన నమ్మాలి ఈ ఈ కాలంలోనే మనకు అది సమీపంగా ఉంటాడు అది దగ్గరగా ఉంటాడు అనుకోవడానికి లేదు ఆయన కృప నిరంతరం ఉంటుంది అంట నిరంతరం నువ్వు పడుకున్నా నువ్వు కూర్చున్నా నువ్వు నుంచున్నా నువ్వు పని చేసుకుంటున్నా ఆయన ఆశ్రించే ఆయన మీద నమ్మకం ఉంచుకుంటే ఆయన కృప నిరంతరం ఉంటుంది ఎలాంటి పనిలో ఈ విషయాన్ని నేను చాలా సందర్భాల్లో నేను పర్సనల్ వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ అయ్యా అది చాలా సందర్భాల్లో ఎంతెంత దూరం పోయి ప్రయాసపడి ఎంతెంత దూరం వెళ్తా ఉంటే ఎంత దూరం వెళ్ళినా సుమారు మా ఇంటి దగ్గర నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో పరిచయపోతే టూ వీలర్ మీద ఆ పరిచయం పోయే క్రమంలో అసలు ఎనభై కిలోమీటర్లు ఎట్టబోయేవాడిని మళ్ళీ ఎట్ట ఎనభై కిలోమీటర్లు వచ్చేవాడిని నడు నొప్పులు ఏంటి ఇబ్బందులు ఏంటి ఆ బండి దూరేటప్పుడు వచ్చే ఆపదలేంటి అన్ని తలుచుకుంటే చాలా ఇబ్బంది కలిగేది కానీ ఎట్లా పోయేవాడిని ఒక గాలి వీచి ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి పడేసినట్టు అసలు జర్నీ చేసినట్టు అనిపించేది కాదు ఒక సందర్భంలో ఇప్పుడు చిన్నగా ఒక నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వెళ్తున్నా కూడా కళ్ళ నిండి ఇంత దుమ్మొస్తున్నా ఇప్పుడు కానీ అప్పుడు అనిపించలా ఎట్లా వెళ్ళేవాడిను ఎట్లా వచ్చేవాడిను అంతేకాదు కానీ వెళ్తుంటే అరే అరే అరే అరే కొటేషన్ కొట్టేషన్ గుద్దేశాడు అనుకుంటా ఉండంగానే యాక్సిడెంట్ కళ్ళ ముందు అవుతా ఉండేది కానీ ఏ రోజు దేవుడు అలాంటి స్థితిలో నుంచి అలాంటి అనుభవం నుంచి దేవుడు నడిపించలా ఎన్నో యాక్సిడెంట్లు కళ్ళ ముందు జరిగినవి కానీ నాకైతే ఏమీ జరగదు దేవుడు అనుమతించలేదు నా కళ్ళ ముందు పోతా పోతా ఉండి లైవ్ లో యాక్సిడెంట్లు లేకపోలేదు దేవుడు ఆయన కాపుదలను ఆయన కృపను నిరంతరం ఉంచేవాడు ఒక సమయంలో కానీ ఒక పని మీద కానీ ఇంకో ముఖ్యంగా ఆయన పని మీద వెళ్తున్నాము అని అంటే ఆయన పనే కాదని పనికి సంబంధం ఉన్నా లేకపోయినా ఆయన బిడ్డ లేని వారిని ఆపద కప్పచెప్పే దేవుడు ఆయన ఆయన కృప నిరంతరం ఉంటుంది నిరంతరం ఉంటుంది ఇరిమియా ఇరిమియా గ్రంథంలో కూడా ఏమంటారని అంటే ఇరిమియా ముప్పై ఒకటిలో ఏమంటారంటే చాలా కాలం కిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లే నేను శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను విడువక నువ్వు ఆయన చేయిని విడిపించుకొని వదిలించుకొని పారిపోదాం అని నేను అనుకున్న చేయి పట్టుకొని చిన్నపిల్లల్లో నడిచిపోతా ఉంటే తండ్రితో పాటు ఇప్పుడు సందర్భంలో వాడికి గలిగినటువంటి ఆలోచన కొద్ది చేయి విడిపించుకొని ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి త్వరగా వెళ్ళాలి అని ఆలోచిస్తే పిల్లలని జాగ్రత్తగా చేత్తో పట్టుకొని ఒక దారి దాటించినట్టుగా ఆయన ఏం చేస్తున్నాడంట శాశ్వతమైనటువంటి ప్రేమతో విడివక ఆయన ప్రేమించిన దేవుడు కృప్పు చూపించేటువంటి దేవుడు విడివక నీ ఏడలో కృపు ఆయన కృప లేకపోతే ఆయన ప్రేమ లేకపోతే ఆయనే లేకపోతే లోకం లేదు లోకం ఈ రోజు ఆయన లేకపోతే ఈ రోజు పాపక్షేమాపడం లేదు ఖచ్చితంగా మనిషి మరణం మరణానికి పాత్రుడే మరణం మరణానికి దేవుడు అనుమతించేవాడేనేమో అప్పగించేవాడే ఈ రోజు మరణం మీద విజయం వచ్చింది అనే అంటే కారణం తన ఒక ఉదాహరణ ఈ లోకానికి రావడం దాన్ని వెలకట్టలేని దానికి హద్దులు కానీ వెళ్ళలు కానీ లేనే లేవు దానికి ఈ ఈ హద్దులు ఉన్నాయి ఈ వెళ్ళలు ఉన్నాయి అనుకోవడానికి లేనే లేదు ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి ఎఫ్ఎస్ రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో పదిహేడవ ఆ వచనాన్ని చూస్తే తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననీయు మీరు దేవుని సంపూర్ణత ఎందు పరిపూర్ణ పూర్ణునట్లుగాను ప్రేమ వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధతతో కూడా దాని వెడల్పులు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి కావాలని ప్రార్థించున్నాను ఏమంటున్నాడని అంటే పౌలు గారు ఆశ మనిషి పరిశుద్ధతలో పరిశుద్ధతలో ఉన్నటువంటి హద్దులు దాన్ని వెడల్పు కానీ దాని ఎత్తు కానీ దాని లోతు కానీ గ్రహించుకుంటకు జ్ఞానముకును మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారుగా మీరుండాలి ఎప్పుడు ఉండగలము ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే ఈ విధంగా వీళ్ళు తయారు ఈ విధంగా ఈ సంఘాన్ని నుంచు ఈ సంఘంలో ఉన్నటువంటి మనుషుల నుంచు ఆయన చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు సంపూర్ణలో ఉన్నట్లు ప్రేమ వేరు పారి స్థిరపడియందు ప్రేమ ఎందు పరిశుద్ధితుంది ఈ రెండిటి విషయాల్లో వేరు పారి స్థిరపడి ఇంకా కదల్చబడకుండానట్టు నేను బాగా చూస్తున్నాను కదా నేను బాగా పచ్చితూ ఉంటున్నాను కదా కాదు ఈ రెండింటిని ఆధారం చేసుకొని ఈ రెండింటి హద్దులు ఎక్కడ వరకైతే ఉన్నాయో అవి మొత్తం చుట్టి వచ్చేటట్టుండాలి కంప్లీట్ చేసుకునేటట్టుండాలి ఆ సైకిల్ అప్పుడే దేవుడు ప్రేమ మనలో ఉన్నట్టు ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చారు అంటే ఈ లోపల దేవుడు రావడానికి తన ప్రధాన కారణం ఏంటి అనంటే మనిషి పాపాత్ముడుగా ఉండగానే మనిషి ఎన్నిక లేనప్పటికీ కూడాను మనిషి దేనికి పనికి కూడాను మనిషికి ఏ యోగ్యత లేనప్పటికీ కూడాను ఆయన తనకు కలిగినటువంటి ఆ యోగ్యతను బట్టి ఆయన తనకు కలిగినటువంటి ఆ ప్రేమను బట్టి కుమారుడిగా బలహించాడు తండ్రిగా ప్రేమించి పంపించారు కాబట్టి ఇది ఈ మాసం మొత్తం అందరం జరుపుకుంటా ఉంటాం మొత్తం ఈ మాసం మొత్తం జరుపుకునేదానికి అర్థం ఏంటి అని అని అంటే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అందరికీ శుభోచనాన్ని ఒక శుభ చూపిస్తూ ఆ దేవుని ప్రేమను పంచిపెట్టేవారిలాగా ఆ ప్రేమను ఎదుటి వారి పట్ల కనపరిచేవారిలాగా ఎంతో మంది ఆ ప్రేమ అంటే ఏంటో తెలియక నశించిపోయేవారిలాగా ఉన్నారు దేవుడు మనల్ ఆయన ప్రేమతో వెలిగించాడు కాబట్టి ఆయన ప్రేమలో మనల్ని పాత్రలుగా చేశాడు కాబట్టి ఈ ప్రేమను రుచి చూస్తున్న మనం ఈ ప్రేమను అనుభవిస్తున్న మనం ఈ ప్రేమను పది మందికి మనం పంచి పెడుతూ మందికి ఆ సాక్ష్య రూపకంగా వాక్య రూపకంగా ఆ ప్రేమను చూపించి రుచి చూపించి ఆయన దగ్గరికి తీసుకొచ్చే విధంగా అటు ఆశతో అటు మనస్సుతో మనం ముందుకెళ్ళేవాడిలాగా దేవుడు నింపును దేవుడి కొన్ని మాటలు తన వెనికిడిలో దేవించి ఆశీర్వదించుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిస్థితి ప్రేమ నమ్మకం కలిగిందేవా మీకు ఎంతో వండునాలు ప్రభ తండ్రి ఇదిగోనైనా యోగ్యత లేనప్పటికీ ప్రభా ఇదుగునైనా మీరు ప్రేమించారు ప్రభా ప్రేమించబట్టానికి మా దగ్గర ఏ కారణం లేదు ప్రభాయిదుగునైనా ఎన్నికలు లేని వారి అయ్యా ఏ ప్రభా అవకాశం లేని వారి ప్రభా అయినప్పటికీ ప్రభా ఆ గొప్పతనం మీది మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టి ప్రభా ఎదుగునైనా మీ కుమారుణ్ణి లోకానికి పంపించి ప్రభా ఆయన ద్వారా ప్రభా ఇదిగోనైనా నిత్య జీవితాన్ని అనుగ్రహించారు అదని బట్టి మీకు ఎంతోమంది ఉన్నారు తండ్రి అంత శ్రమను అనుభవిస్తూ కూడా ప్రభా తండ్రి ఏ రోజు కూడా మనుషుని దూరపరుచుకోలేదు మనుషుని ఎవరిని కూడా ప్రభా ఇదిగోనైనా మరి కఠినమైనటువంటి మనసు మార్గానికి కప్పచెప్పలేదు కానీ తండ్రి ఆయన చనిపోతూ కూడా చనిపోయి తిరిగి లేపబడుతూ కూడా నేను ఏ విధంగా లేపబడ్డానో మీరు కూడా ఆ విధంగానే వస్తారించి ఒక మాదిరిగా ప్రభా చూపించి నేర్చు అయ్యా అయన కళ్ళలకు కనిపించి వెళ్ళినటువంటి విధానాన్ని ప్రభా చూశాం ప్రభా తండ్రి ఇదిగోనైనా ఆయన ప్రేమ గొప్పది తండ్రి మీ ప్రేమ గొప్పది ప్రభావితిగోనైనా మీకు ఎంతో బంధనాలు తండ్రి ఆ ప్రేమను ఆ పుట్టుకును ప్రభా ఆ మీ త్యాగాన్ని ప్రభా ఆ జనన మరణ పునరుద్ధాన్ని పునరుద్ధానంలో ప్రభా ప్రతి దాంట్లో ప్రతి దశలో ప్రేమించిన విధానాన్ని ప్రభా అనేకులకి చూపించడానికి కనపరచడానికి మీ కుటుంబాన్ని అనుగ్రహించండి తండ్రి మీకు సహాయకులుగా ఉండండి తండ్రి ఇదిగోనైనా ఈ మాసం ప్రభా ముఖ్యంగా అయ్యా ప్రత్యేకంగా ప్రభ అయా మీ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు ఎంతో మంది ప్రభా దాని ఉద్దేశం ప్రభ ఎరగకనే ఉండుంటారు ప్రభ తండ్రిదిగోనైనా వారు ఊహించినట్టుగా ప్రభ పాటలతో డాన్సులతో ఆ ప్రభా ఇదిగోనైనా ఏదో వారికి కలిగిందనితో ప్రభ ఆ రోజు సమరేసి విధంగా అయ్యా తెలియదని ఆరాధిస్తున్నారు కానీ ప్రభా తెలిసిన దాన్ని ప్రభా మీ ప్రేమను కనపరిచి మీరు ప్రేమించడం ద్వారా నీ దోకానికి వచ్చాడు ఈ లోకంలో పాపిని ప్రేమించారు అయ్యా రోగస్తుడిగా ఉన్నవాడిని ప్రేమించారు తండ్రిగా నైనా మీ మాట చెప్పినట్టుగా ప్రభా నేను ఇంకో రోగులు రోగులకి వైద్యుడిని చెప్పారు ప్రభా ఇదిగో ఆయన పాపాత్మని ప్రభా వచ్చారు నశించిపోయిందాన్ని వెతికి రక్షించే వాటిలాగా ఉన్నారు అందుకే లోకానికి వచ్చారు ప్రభా అట్లా ఎవరు నశించిపోకూడదు అయ్యా మీరు మీ కాలంలో ప్రభా అయ్యా మీరు ఒక మార్గాన్ని చూపించారు నశింపగలిగినటువంటి జీవితాలను ఏ విధంగా రక్షించారు ప్రభా మీ నుంచి మీ సాలం తీసుకున్న మేము అయ్యాదిగో ఆయన ఐ మీన్ మీ ద్వారా రక్షించబడిన మేము తండ్రి అనేకుల్ని రక్షించడానికి మీ గు్రహించండి తండ్రి ముఖ్యంగా స్వార్థం ప్రకటించడానికి నాలుగు ఆత్మలు రక్షించడానికి కాల్సినటువంటి బాలాన్ని బాధ్యతను మాపైన ఉంచండి తండ్రి దగ్గరైనా మా పరిచయంలో మీరు సహాయ మీరు తోడుగా ఉండండి మీ కార్యాలయం చేయండి మీ క్రియలను చేయండి తండ్రి దగ్గరైనా ఎవరికి ఏ అవసరంతో అవసరం బట్టి ప్రార్థన చేసిన వెంటనే వారికి విడుదల కలిగే విధంగా ప్రభావ అట్టి తలంతులతో మమ్మల్ని ఆశీర్వదించండి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి కేవీపీ ముఖ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి హృదయ వాంచు ప్రభావం మీ సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని వేసవి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చక్రవర్తి బ్రదర్స్ ఇవ్వండి ఏదైతే ఉంటుంది సిస్టర్ ఏం ఉండదు ఇంకా తండ్రి అయిన దేవు నుండి పరిశుద్ధాకును శాంతి సంవాదం రూపా నెమ్మది మాకు సకల పరిశుద్ధు పరిశుద్ధులకు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం చూడైంది నిర్మించమ ఇంబందులు కాక ఆమె జగ <laughs>